ీ గురుభ్యో నమ హరి ఓం గణానా గణపతి కవిం కవీనాముపేష్టరాజిబ్రహ్మణా ఆలశ్వం జ్యోతిశేతాదనం శ్రీమహాకటాధిపతాశివసారణా శంకరాచార్య వచ్చ ఇకపోతే షాందో యొక్క శాంతి మంత్రము వా నాకు దుక్కు సరిగ్గా లేదు ఆప్యాయం తో క్షు శ్రోత్రమో బల ఇంద్రి సర్వాణి బ్రహ్మపనిషదం మాహం బ్రహ్మ నిరాకుల్యాం ేస్ తాత్మని నిరే యనిషత్సి సు శాంతిశ్ త్రయోధర్మస్కంధోధ్యయనం దానమితి ప్రథమా తప ఏ ద్వితీయ అత్యంతమానం ఆచార్యులే అవసాదయన్ మొత్తం విచారమంతా ఈ మంత్రం మీదే ఉంటుంది చాలా సరళమైనది ధర్మం అనేది జీవితంలో ఉండాలి ధర్మం లేని జీవితము వ్యర్థమవుతుంది తర్వాత ధన కష్టాలకి పాలవుతుంది ఇడుముల పాలవుతుంది ధర్మబద్ధంగా జీవిస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది అంటే ధర్మం అంటే అది మనస్సులో పుట్టుతుంది ధర్మం బుద్ధి నుంచి ధర్మం శరీరము కూడా ప్రకటమవుతుంది యోగ్యమైన కర్మల రూపంగా ఎప్పుడైతే మనస్సులో ధర్మము గలలో శరీరము ఆరోగ్యము ఇంకా మనం చూసుకోక్కర్లేదు దాన్ని అలా సాగిపో ఆరోగ్యం గురించి పెద్ద ఎక్కువ బెంగా దుఃఖము లేకుండా జీవించవచ్చు మన పూర్వలు అలా జీవించేవారు డాక్టర్లే ఉండేవారు గ్రామం మొత్తం మీద ఒక డాక్టర్ గారు ఉండేవారు ఇప్పుడు పేరు డాక్టర్ గారు ఆయన ఆత్మగారు పేరు ఆయన వైద్యం ఏమి చదువుకున్నవారు కాదు ఇప్పుడుకే ట్రైలర్ లెటర్ మీద ఏమో మందులు ఇష్టం ఓ మా చిన్నప్పుడు ఓ మంత్రులు కానీ ఒక ఆయన వచ్చేవారు ఆయన అగ్ని తొండ మాత్రలు కొనుక్కునేవారు అని అడిగారు ఐదు మాత్రలు పది మాత్రం అదే వైద్యాలు నిరే కాయం అగ్ని తొండ మాత్రలు తర్వాత ఏదో హోమియోపతి మందులు ఇచ్చే డాక్టర్ ఒక ఆయన అలా జీవించేవారు ఆరోగ్యంగా ఉండేవారు ఆరోగ్యం గురించి గంగ ఉండకుండా జీవించేవారు ఏ సౌకర్యాలు లేవు ఇప్పుడు మనకి అడుగు అడుగునా డాక్టర్ ఆసుపత్రి ఉండి కూడా ఎక్కడ పడితే అక్కడ మందుల షాపులు కావాల్సినవి ఉన్నాయి ఇన్ని ఉండి కూడా మనకి వ్యాధుల యొక్క సమస్య ఎక్కువ ఆ కారణంగా మనం ఒక అభద్రత ఇన్సెక్యూరిటీతో జీవిస్తూ ఉంటాం ఈ దోషం ఎక్కడొచ్చిందంటే మనస్సులోని దోషం మనస్సులో వైరాగ్యము వివేకము కనుక వ్యక్తిగా ఉన్నట్లయితే ఈ శారీరక సమస్యలు కూడా పరిష్కారం అయిపోతూ ఉంటాయి సరే ఆ విచారం వల్ల పెట్టి మనస్సులో ధర్మము ఉండాలి తర్వాత ఇటువంటి విషయాల్లో పురాణ దృష్టి లేదు దార్శనిక దృష్టి లేదు పురాణ దృష్టిలో ధర్మమును ఆవు అంటారు గోవుతో పోదుస్తారు గౌరివ గౌవు ఆవు అంటే నిజంగానే ఆవు ఒకటి తీసుకొచ్చి పెట్టేయటం కాదు అక్కడ గౌరవ గౌవు ధర్మమును గోవుతో పోలుస్తారు ఆవుకు నాలుగు కాళ్ళు ఉంటాయి ధర్మానికి కూడా నాలుగు కాళ్ళు నాలుగు కాళ్ళు అంటే నిజంగానే కాళ్ళు కాదు పాద ఏమో పాద అంట మెటఫర్ అయితే ఈ పౌరాణికులు దాన్ని ఎలా తయారు చేసి పెట్టారంటే దాన్ని మెటఫర్ ని లిటరల్ గా మార్చేస్తు ఆవు ఉంటుందని ఇప్పుడు చాలా ఆవులు ఉన్నాయి కదా ఈ ఆవులు కావు ప్రత్యేకంగా ఇంకొక స్పెషల్ ఆవు ఒకటి ఆవు దానికి నాలుగు పాదాలు ఉంటాయి కొరత లో మూడు పాదాలే ఉంటాయి మరి మూడు పాదాలు ఉండటం కావు అంటే విషధ లావు అవి ఉండదు అది విష సాధిక లావే అవి ఉండాలి సో ఈ ఆవు అని ఆ విధంగా ప్రచారం ఆ విధంగా పౌరాణులు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి కానీ ఉపనిషత్తులో ఇది దానిషన్ పరిదృష్టి ఇక్కడ ధర్మము ఆవు కాదు చెట్టు ధర్మము చెట్టి స్కంధ కొట్టి ఇక్కడ ధర్మానికి మూడు కొమ్మలు ఉంటాయి ధర్మం అనే చెట్టు మాట ఎక్కడా వినపడదు మీకు కొమ్మ అనే మాట వినపడదు కొమ్మ అన్నాడు కాబట్టి చెట్టు మనం భావన చేసుకోవాలి నిజంగా చెట్టు ఒకటి ఉందని కాదు బయ్ చెట్టు వంటిది చెట్టు ఓకే సో లేకపోతే స్తంభములు చిత్తం నేనున్నాను కొమ్మలని అచేతనే చెక్ చేశాను మోస్ట్ రిగరస్ గా చెప్పాలంటే ధర్మం అనే దాన్ని నిలబెట్టి ధర్మం అనేది ఒక పందిరి ఒక ఎత్తైనది ఒక ప్లాట్ఫార్మ్ దాన్ని నిలబెట్టే స్తంభాలు మూడు ఆధార స్తంభములు పిల్లల చెట్టు కొమ్మలు అన్నాను ఒక్కటి మళ్ళీ ఇప్పుడు మార్చేస్తున్నాను ఒక పందిని నిలబెట్టాలి దానికి దానికి రాతలు ఆధార స్తంభములు ఎదుగులో రాత అంట అవి ఎన్ని మూడు ధర్మ స్థంభ ఏ అధ్యయనము దానము ఈ మూడు కలిపి మొదటిది యజ్ఞంధ్యం దానం ఇది ప్రథమ మూడు అదే అదే మూడు ఆ మూడు ఆ మూడు కలిపి మొదటిది తప ఏవ దృతీ తపస్సు తపస్సుంటే మనం మళ్ళీ పురాణ దృష్టి వేరు ఆ దాక్షణిక దృష్టి వేరు పురాణంలో తపస్సుంటే కింది పిప్పలు లేకుండా ఓ మూలం ఎక్కడో అడవిలో పడి అలాగే ఉండికోడు ఉండిపోతే అలా ఉండిపోతే ఏమవుతాడు పోతాడు కదా కానీ పురాణం తపస్సులో పోరు అలాగే ఉండిపోతాడు చుట్టూ పుస్తాలు వచ్చేసినా కూడా అలాగే పట్టేసి మొత్తం మాంసం అంతా వేసినా ఎముకల పోగులాగా అలాగే ఉంటాయి పురాణంలో తపస్సు దాని అంతా లిటరల్ గా తీసుకోకూడదు తపస్సు అంటే తప ఆరోగ్య మీరందరూ ఇక్కడ సమావేశం ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇదే తపస్సు దీని కోసం సమావేశం అవ్వాలంటే మీరు ప్రయాణం చేసిన వాళ్ళ సమయాన్ని కేటాయించాలి ఇక్కడ కూర్చుని ఆ గ్రంథమును పదును పెట్టి దాన్ని అధ్యయనం చేయాలి ఇదంతా తపస్సు కాబట్టి తపస్సు అనేది రెండవ ఆధార స్తంభము ఇక మూడవది బ్రహ్మచారి ఆచార్య కులవాసి ప్రతి బ్రహ్మచర్యము చేసుకుంటూ ఉంటాడు ఆచార్యుని యొక్క గృహంలో ఉంటాడు కులములకే అక్కడ ఉండే సముదాయం ఆచార్య ఉంటాడు ఆచార్య కులవాసి బ్రహ్మచారి ఉంటాడే వాడు మూడో వాళ్ళు అంటే బ్రహ్మచారి నిర్వహి నిర్వహిస్తూ ఉండే బ్రహ్మచర్యము మూడో మూడు ఆధార స్తంభములు మీకు ఆ మాటలతో చూస్తే మీకు ఏం తెలిసింది మూడు ఆశ్రమముల యొక్క ప్రసక్తి దేనికి తెలుసుకోవటం లేదు దీంట్లో బ్రహ్మ ఆ వరస కొంచెం తోటూగా ఉంది తప్ప బ్రహ్మచర్య ఆశ్రమం వచ్చింది అది మూడో స్థానంలో పెట్టినా అదొక రాత యజ్ఞ అధ్యయనం దానం అన్నది గృహస్థాశ్రమము తపహ అన్నది వానప్రస్థాశ్రమం మూడు ఆశ్రమాలు వచ్చాయి కాబట్టి ధర్మానికి ఈ మూడు ఆధార స్తంభములు ఈ బ్రహ్మచారి గురించి గురించి కొంచెం చెప్తున్నారు బ్రహ్మచారులు రెండు రకాలు ఉపపుర్వాణ నైష్టిక అని రెండు రకాల బ్రహ్మచారులు ఉపపుర్వాణ అంటే ఆ పా ఆ చదు అయిపోయే వరకు గురు కులంలో ఉండి మధుకరము ఇలాంటివి చేసుకుని అక్కడ గురువు గారికి శుశ్రూష చేస్తూ చదువు అయిపోయిన వెంటనే గురువు గారి అనుమతి తీసుకుని ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుని గృహస్థౌతాడు అటువంటి బ్రహ్మచారిని ఉప కుంభాన ఒక టెక్నికల్ వర్డ్ అది చదువు అయిపోయిన వెంటనే వెళ్ళిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమాన్ని నడిపించుకుంటారు ఇంకో రకం బ్రహ్మచారి ఉంటారు వాడు చదువు అయినా కూడా వాటి వెళ్ళడు అక్కడే ఉండిపోతారు ఎందుకని చదువు అయినా కూడా బ్రహ్మచర్య దీక్షను విడుచు పెట్టి ఇంటికి వెళ్ళలేదు అంటే అర్థమైంది ఇంకా వాడికి అనేది ఇంట్రెస్ట్ లేదు అని అటువంటి బ్రహ్మచారిని నైష్ఠిక బ్రహ్మచారి అంటే ఒకప్పుడు ఈ నైష్ఠిక బ్రహ్మచారుడు కాలక్రమంలో సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు ఈ ఉపగుంబార్ నుడున్నాడే వీళ్ళ ఇంటికి వెళ్లి వివాహం చేసుకునే పిల్లలు వాళ్లతోటి కొంతకాలం గృహస్థాశ్రమ జీవితాన్ని గడిపి గృహస్థుగా ఉన్నప్పుడు యజ్ఞము అంటే ఈశ్వరారాధన చేసి అధ్యయనము చేసి తాను సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని ఇతరులకు దాన చేసి ఆ విధంగా గృహస్థాశ్రమాన్ని నిర్వర్తి నిర్వర్తించిన వారు కూడా వానప్రస్థానికి వెళ్ళొచ్చు తప వానప్రస్థం నుంచి సన్యాసానికి వెళ్ళచ్చు ఎంత వెళ్ళచ్చు నాకు తెలియదు గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థం మానేసి డైరెక్ట్ గా సన్యాసానికి వెళ్ళచ్చు కాబట్టి ఈ మూడాశ్రమాలు కవలయ్యాయి ఇక నాలుగవది ఈ బ్రహ్మచారి కాబట్టి బ్రహ్మచారి ఎటువంటి బ్రహ్మచారి ఉపబమానుడు కాదు నైష్ఠికుడు ఆ మాటలో తెలిసిందంటే ఆచార్యకులే ఆత్మానం అత్యంతం అవసాదయం అని చెప్తున్నారు ఎటువంటి బ్రహ్మచారంటే ఆచార్యుని యొక్క కులము కులము అంటే గ్రూప్ ఆచార్యుడు ఉన్న తోటే ఆచార్యులు ఉంటారు అందరూ కలిసి ఒక చిన్న సముదాయం కింద ఉంటారు ఒక చిన్న గ్రూప్ అండి యూనివర్సిటీ లాగా అక్కడ గురు కులము ఆచార్య కులము ఉన్నా గురు ఒకే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సన్యాసులు నడిపే దాన్ని ఆశ్రమము అంటారు గృహస్థులు నడిపే దాన్ని గురుకులము అంటారు జ్ఞానబోధ గృహస్థులు చేస్తారు సన్యాసులు చేస్తారు అయితే గృహస్థులు వేదము కర్మలు ఉపాసనలు మొదలైన వాటి యొక్క జ్ఞానాన్ని బోధిస్తారు బ్రహ్మచారి సన్యాసులు సకల వారికి అంటే బ్రహ్మచారి గృహస్థ వాన ప్రస్థ మూడు రకముల ఆశ్రమముల వారికి ఆత్మస్వరూపాన్ని బోధిస్తారు ఇది తేడా బోధించేదాంట్లో కూడా తేడా ఉంది ఏమంటాయి గృహస్థాశ్రమంలో ఉన్న గురువు కర్మ ఉపాసన వీటిని ఘోషిస్తారు సన్యాసిగా ఉన్న గురువు జ్ఞానాన్ని బోధిస్తారు గృహస్థాశ్రమంలో ఉండే గురువు యొక్క స్థానానికి గురువు కులము అని పేరు ఇక్కడ కులం ఉంటుంది కులం అంటే భార్య పిల్లలు ఉంటారు కులం అంటే క్యాస్ట్ కాదు ఓకే ఈ మధ్యనే ఈ కుల శబ్దానికి క్యాస్ట్ అనే అర్థం వచ్చేది అలా అల్లరికి ఉంది అని ఉదేశంకి ఆ పదాన్ని ఇక్కడ పెట్టుకోకూడదు ఇకపోతే సన్యాసి ఒక ఆశ్రమం పెట్టుకుని అక్కడ కూర్చుని పాఠండి దృష్టి చేస్తూ పాఠండి సందర్భంలో దాన్ని ఆశ్రమము అంటారు ఆ వ్యవస్థలో ఉంది అన్ని సందర్భాలలోనూ ఆ పదాన్ని అలాగే ప్రయోగిస్తున్నారు అని నేను అంతం లేదు కొంతమంది గురుకుల శబ్దాన్ని సన్యాసులు కూడా వాడుకుంటే వాడుకోవచ్చు ఆశ్రమ శబ్దాన్ని గృహస్థులు కూడా వాడుకున్నా వాడుకోవచ్చు వాడుకుంటున్నారు అలాగా వేద సమాన్మయంలో ఈ విధమైన దండం మనకు కనపడుతుంది ఎందుకంటే ఆచార్య కులే అనే మాటలు కనపడుతుంది ఆచార్య కుల ఆచార్య కులే అని ఓకే అచార్యుడంటే గృహస్థుడైన అచార్యుడు అతని దగ్గర ఉండి అత్యంతం ఆత్మానం అవసాదయం అంటే తనకున్న శక్తి వృత్తి అంతా కూడా అచార్యుని యొక్క సేవలో గడిపేట చదువు అయిపోయిన అంటూ ఏ చదువు అవడం అంటూ ఉంటుంది పెళ్లి చేసుకోవాలనుకున్న వాడికి కొంత చదువు చదువు అయిపోయింది అని అనుకుని వెళ్ళి పెళ్లి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేనివాడు ఆధ్యాత్మిక దగ్గరే పడు ఉండేవాడికి చదువు అవడం ఉంటూ ఉంటుంది ఒక టెస్ట్ తర్వాత ఇంకో టెస్ట్ చదువుకుంటూ ఉండడమే ఏదో టైప్ వచ్చినప్పుడు సన్యాసం కూర్చుకోవడం కాబట్టి ఆ రకంగా సన్యాసం మాట తర్వాత వస్తుంది ఆ రకంగా గురుకులాన్ని అంటి పెట్టుకుని గురు శుశ్రూష చేసుకుంటూ తన తన జీవయాత్రను తన ఆయుర్దాయాన్ని గురుకులంలోనే ఖర్చు పెట్టేస్తూ అవసాద కదా అలా ఎవడైతే ఉంటాడో అటువంటి నైష్ఠిక బ్రహ్మచారి అది మూడవది ఓకే ఇంకొకరు వాణుడు కాదు నైష్ఠిక బ్రహ్మచారి ఈ మూడు ధర్మము యొక్క ఆధార అని చెప్పారు కాని బట్టి మీకు ఏమని తెలుస్తుందంటే ధర్మము అంటే ఇది ఆత్మ ధర్మము కాదు కర్మ ఉపాసనలకు చెందిన ధర్మము అని స్పష్టమైపోయింది ఎందుకంటే ఆత్మధర్మము నాలుగవ ఆశ్రమంలో పడుతుంది సన్యాసాశ్రమంలో పడుతుంది కాబట్టి ఆయన తన శరీరమును అవసాదనంటే మిక్కిలి కృషింపజేయును అంటే శరీరము యొక్క భోగమును గురించి పట్టించుకోకుండా ఏదో తిండి తిప్పులు ఎలా ఉంటే అలా తినేస్తూ ఆచార్యులకు శుశ్రూష చేస్తూ అధ్యయనం చేస్తూ వాడు బతికేస్తాడు ఆయుర్దాయాన్ని అటువంటి నైష్ఠిక బ్రహ్మచారి ఎవడైతే ఉన్నాడో వాడు మూడవ వాడు మూడు చెప్పారు అవసరే సర్వే వీళ్ళందరూ వీళ్ళందరూ అంటే మూడాష్టమనకు చెందినవారు అంటే గృహస్థుగా ఉంటూ యజ్ఞము అధ్యయనము దానములను చేయవాడు వానగ్రస్థుడై తపస్సు చేయవాడు నైష్ఠిక బ్రహ్మచారి వీళ్ళ ముగ్గురు వీళ్ళందరూ కూడా పుణ్యలోకాభవంతి పుణ్యలోకా అంటే బహువ్రీహిమాసం పుణ్యాహ లోకాంతే పుణ్యలోకములు గలవారు అవుతారు అంటే పుణ్యలోకాల ఎక్కువ కారణం కాదు వీడు పుణ్యలోకాలవుతారు పుణ్యలోకములను పొందేవాడు అవుతారు అని ముగ్గురు గురించి చెప్పారు ఇంక నాలుగో వాడి గురించి చెప్తున్నారు ఎవరి బ్రహ్మ సంస్థ వీడు నాలుగో వాడు సన్యాసి పరమాత్మ ఎందు నిష్ఠ కలిగి ఉంటాడు బ్రహ్మాన్న ఆత్మాన్న ఒకటే దాని ఎందు నిష్ఠను కలిగి ఉంటాడు సంస్థ అందు కదా వీడు యజ్ఞము దానము అధ్యయనము ఇలాంటివి ఏం కూడా ఏమీ ఉండదు తపస్సు అంటే నేను అదే ఉండవు ఇంకొక గురువు దగ్గర కూర్చునే గౌరవం కూడా అది ఉండదు సన్యాసిగా ఉంటూ ఆత్మ నిష్ఠుడై ఏకాంతం ఉన్నందు సైవెంట్ గా బతికస్తూ దక్ష పండిత బ్రహ్మ సంస్థ అంటారు అంటే నాలుగో వాడి ఈ నాలుగో వాటికి పరివృరాట్ ఈ నాలుగవ సన్యాసి అనే మాటకే పరివరాట్ అని వీడి మాట వీడే ఉంటుంది వీడికి పుణ్యలోకం వస్తుందా రాదా వీడికి పుణ్యలోకం రాదు అసలు వీడికి లోకంతో సంబంధం లేదు వీడు అమృతత్వం ఏంటి మోక్షమును పొందు అమృతత్వం అంటే మోక్షమును పొందుదు కాబట్టి మీకు పుణ్యలోకానికి వెళ్లాలనుకుంటే ఈ మూడు మూడు ఇంట్లో ఏదో ఒకటి పక్షులు కలక్షణం చేస్తే మీరు పుణ్యలోకాన్ని పొందుతారు మాకు లోకానికి వెళ్ళిన వాడు మళ్ళీ వాపసు వస్తాడు అమెరికా విద్యుత్ చర్వీసాన్ని తీసుకుని వెళ్తేనే ఆరు మాసాలు కాకుండా మళ్ళీ వాపస్సు వస్తారు మళ్ళీ స్టాంపు వేసి పెడతారు ఇటు స్వగలోకం కూడా అలాగే అవుతుంది పుణ్యలోకాలు అలాగే ఉంటాయి వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ వస్తారు వాపస్ వచ్చి మనుషులు ఉండాలి లేకపోతే పశుపక్షాలకు ఉందో వాడు పుణ్యం శేషాన్ని గుర్తించారు కాబట్టి ఈ ఈ ఈ రొంపి మాకు వద్దు ఏమిటి రొంపి పుణ్యం చేసుకోవడం ఆశ్రమంలో ఉండి ఏదో ఒక ఆశ్రమం మొదటి మూడు ఆశ్రమాలు ఉన్నాయి కదా వాటిల్లో చెప్పిన ధర్మాన్ని అనుష్ఠించటం పుణ్యాన్ని రోగ చేయటం పుణ్య లోకానికి వెళ్ళడం పుణ్యం కట్టేందులు మళ్ళీ వాపస్సు మళ్ళీ పుణ్యం మొదలెట్టడం ఈ దంతాలు మాకు వద్దు మేము ఇది వెళ్లడమూ వద్దు రావడమూ వద్దు మాకు మోక్షమే కావాలి అంటే ఈ సంసార బ ఇది కూడా బంధమే కాబట్టి పుణ్యలోకాలకు వెళ్లడం రావడం ఇది బంధమే కాదు ఈ బంధం నుంచి మాకు విముక్తి కావాలి అని అనుకున్న వాళ్ళు బ్రహ్మనిష్ఠులుగా ఉండి వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్లడము రావడము అంటూ ఏదో ఉండదండి వాళ్ళు ఈ దేహత్యారమైన వెంటనే ఆ పరమాత్మలో ఏదైపోయి మోక్షమును పొందుతారు ఇది ఇది మంత్రం దీని మీద శంకర మొదలూ ఒక పెద్ద విచారాన్ని మొదలు పెడతారు ఇప్పుడు ఈ మాట మీరు వెళ్ళి అవజనా పౌరాణిక నుంచి చెప్పారనుకోండి వాళ్ళు ఇష్టపడతారా దాన్ని ఇష్టపడరు ఎందుకంటే మోక్షం నాలుగవ ఆశ్రమంలో పడేసరిగా ఉపాసములకి పెట్టలేదు కర్మలకు కర్మల నుంచి వేసే వాళ్ళని పెట్టలేదు ఆఖరికి బ్రహ్మచారులకు కూడా పెట్టలేదు మోక్షం అనేది మీరు పెట్టుకున్నారు మీకోసం అలా రిజర్వ్ చేసి పెట్టుకున్నారు మాకేమో పుణ్యలోకాలనే అప్పారు మాకు తప్పు స్థానం ఇచ్చారు మీరేమో ఉత్తమ స్థానాన్ని పొందుతున్నారు అని వాళ్ళు ఇష్టపడ్డారు మోక్షం కావాలంటే బ్రహ్మ నిష్టయే జ్ఞానమే ఉపాయము అంటే మనమేం చేస్తున్న తపస్సు ఏమైపోతుంది అని వానప్రస్తులు ఇబ్బంది పడతారు నేనేమో జీవితం అంతా బ్రహ్మచర్య చేస్తూ నైష్టం ఉండదు నా మాట ఏంటి అని బ్రహ్మచారి మనస్సు కష్టపడుతూ ఉంటాడు గృహస్థు అయితే నువ్వు యజ్ఞం అధ్యయనం దానం ఏమి చేస్తున్నావు మాకేమో ఉంటే పుణ్యలోగానికి వెళ్ళడం రావడమునా మాకు మోక్షం లేదా అని కూడా కొంత అబ్జెక్షన్ రజిస్ట్ అవకాశం ఉన్నది వాళ్ళు రజిస్ట్ చేస్తారు వాళ్ళ అబ్జెక్షన్ సన్నితిని పరిశీలించి అంటే వాళ్ళ అబ్జెక్షన్ ఏ కర్మ చేస్తే కూడా మోక్షం రావాలి ఎందుకంటే బ్రహ్మచారి చేసే పని కర్మ గృహస్థులు చేసే పదే కర్మ లేదా ఉపాసన వల్ల కూడా మోక్షం కావాలి అది వానప్రస్థులు చేసేది తపస్సు ఉపాసన వాటికి వాటికి మోక్షం రాదు మోక్షం కేవలము జ్ఞానానికే వస్తుందని వీరి చెప్తున్నట్టుగా ఉన్నది అసలు ఈ పక్షపాతము దేవుడు మీకు అని కర్మవాదులు ఉపాసన ప్రధానంగా ఉండేవాళ్ళు వాళ్ళు అబ్జెక్షన్స్ రేస్ట్ చేస్తారు పూర్వపక్షాలను పెడతారు వాటిని అన్నిటికీ సమాధానం చెప్పుకుని ఇది పరిస్థితి ఈ తేడా ఇలాగే ఉంటుంది మీకు మోక్షం కావాల్సి వస్తే మనకు ధర్మస్కంధముల వలన లభించదు జ్ఞానం వల్ల మాత్రమే లభిస్తుంది పుణ్యలోకాలు కావాలంటే జ్ఞానం వల్ల లభించదు ధర్మస్కంధాలని పట్టుకుంటే పుణ్యలోకాలు లభిస్తే రోహదాన్ని పట్టుకోండి మీరు మీరు బ్రహ్మజాతి బ్రహ్మచర్యాన్ని పట్టుకోవాలంటే ఎక్కడ కుదురుతుంది మీరు గృహస్థులవుతారు కదా గృహస్థాస్ అనే పట్టుకోండి లేకపోతే వానప్రస్థాన్ని కొట్టుకోండి ఏదో ఈ మూడింటిలో ఏది సదుకూలమో అది పట్టుకునే మీరు పుణ్యలోకాలని పొందుడు కాదు మాకు మోక్షమే కావాలంటే ఆ మూడింటి వల్ల మోక్షము లభించదు అని చర్చ మీరు మొత్తం బర్డ్ సైజు అంటే చెప్పేసాను ఇప్పుడు దేని మీద విచారణ నడుస్తుంది అదే దగ్గర ఇక్కడ కూర్చుని చూస్తుందమ్మా అక్కడ పోతు తోటిందా వారికి అమ్మగారికి తోటిందా అక్కడ ఉన్నట్లే ఉన్నారు వీళ్ళు కూడా ఎక్కడో కూర్చోబెట్ట దయచేసి కూర్చో ఇది విచారం కాబట్టి ఈ మాత్రం బేసిక్ అండర్స్టాండింగ్ ఇది చాలా ముఖ్యమైన విచారం కదా చెప్పండి చాలా ముఖ్యమైన అయితే ఈ శిక్షణ ప్రారంభించిన ప్రయోజనం వేరే ఉన్నది అది మనకి అవతారిక వల్ల స్పష్టం అవుతుంది ఈ శిక్షణ అసలు ఎందుకు మొదలు పెట్టారు అనేది అవతారితను బట్టి స్పష్టమవు వారు అమ్మగారు ఇప్పుడే వచ్చారు వారిపో పుస్తకాన్ని సరఫరా చేయాల్సి వస్తే సరఫరా చేయక వెనక్కి అలా మొదలు చేయాలి వెనక్కి వెళ్ళిపోతుంది అలా ఉంటే ఇంకా ఉండని వాళ్ళే ఎక్స్ట్రా కాపీ తర్వాత ఇచ్చేది కానీ వాపసు మీకు ఇచ్చిన కాపీలు మీరు అక్కడి పెట్టుకోవచ్చు రిటర్న్ కదా అవన్నీ ఉచితంగా మనకి సరఫరా చేశారు శ్రీ బైలిరాజు గారు చాలా శ్రద్ధ ఆ జీటీపీ అంటే నేనేం చేశాను అంటే మరి నా క్రెడిట్ నేను అది సరే ఆ సాత్సం రాసిన మొనగాన్ని కూడా నేనే మీకు వచ్చే విషయం తెలియడం కోసం చూశారు ఇప్పుడు అవతారికి చూస్తున్నాం శంకర భగవత్పాదు అవతారి ఓంకారీస్ ఆరే ఓంకారము యొక్క ఉపాసనను విధించుటూ త్రయోధర్మస్కంధా అనే ఖండ దాన్ని ఖండ అంటారు ఆ శిక్షణం అంటే చిత్రం ఏంటంటే ఓంకారాన్ని ఇక్కడ ఓంకారం మాట లేదంటారేమో లేకపోవడం ఏమి బ్రహ్మ సంస్థ అని ఉంది కదా బ్రహ్మ శబ్దానికి ఓంకారము అర్థం ఆ ఓంకారాన్ని సన్యాసులు ఓంకారాన్ని మాత్రమే ధ్యానం చేస్తారు మంత్రాల్ని తంత్రాల్ని తంత్రము ఉండదు మంత్రము ఓంకారమే ఉంటుంది ఆ ఓంకారం అనే ధ్వని ఆ ధ్వనిని ఏం చేస్తారు మరి వాగ్ంద్రియం ఏంటి వస్తుంది దానిని శ్వాసతో కలిపి శ్వాసతో మెలాయించి అంటే గాలి నిండా పెరుచుకుని విడిచిపెట్టేటువంటి గాలితో పాటుగా ఓంకారాన్ని భావన చేయాలి పైకి చెప్పచ్చు భావన చేయవచ్చు అంటే మీరు వాల్ రూపంగా చెప్పవచ్చు లేదా మనస్సులో కూడా భావనగా పెట్టుకోవచ్చు తర్వాత అంటే మనస్సును కూడా దానికి దూడించి తద్వారా నేము నాది అనేటువంటి పరిచ్ఛ భావమునకు అతీతంగా ఆ నిశ్శబ్దంలో నిలిచి ఉంటారు దాన్ని బ్రహ్మ సంస్థ అంటారు అటువంటి వారిని కాబట్టి ఓంకారము మిమ్మల్ని బ్రహ్మ వైపుకి బ్రహ్మలోకి ట్రాన్స్పోర్ట్ ఒక విమానం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి అమెరికా వెళ్లాలంటే విమానం కావాలి స్వర్గం వెళ్లాలంటే విమానం కావాలి వైకుంఠం వెళ్లాలంటే విమానం కావాలి మరి బ్రహ్మలో మెద్యవ్వాలంటే కూడా ఒక విమానం కావాలి ఆ విమానం పేరే ఓంకారము కాబట్టి మీరు ఓంకారాన్ని ఉపాసన చేస్తే సన్యాసులు అవుతారు మిగతా ఆయా విషయాలను ఉపాసన చేస్తే వాళ్ళు బ్రహ్మచ్యాధి గృహస్థ బాసి మిగతా ఆశ్రమాల వల్ల అవుతారు కాబట్టి ఓంకార ఉపాసన చేటం కోసం ఈ చర్చ మొదలు పెడుతున్నారు ఓకే చాలా చిత్రమైన విషయం కానీ అలా అని కానీ ఆ శ్లోకం మంత్రం దృష్ట్యా అమనిపిస్తుంది నాలుగు ఆశ్రమాలు గురించి చర్చించడం కోసం మొదలు పెడుతున్నారు అన్నట్లుగా అనిపిస్తుంది కానీ ఓంకారమును అంతిమంగా ఓంకారమును విధించడం ఈ ఈ చర్చ మొదలవుతోంది సరే తర్వాత మళ్ళీ ఇంకో శంక ఓంకారమ్ మీరు కొత్తగా విధి ఏమిటి గాయత్రి మంత్రంలో ఓం భౌద్భ స్వాహాను ఓం ఉంది కొంతమంది పంచాక్షత మంత్రాన్ని జపిస్తారు ఓం నమ శివాయ ఓం పక్కన పెడితే ఐదు అక్షరాలు మరి ఓం ఉన్నవే ఉంది మేము చేస్తూనే ఉన్నాం కొంతమంది వైష్ణవులైతే ఓం నమో నారాయణాయ వైష్ణవులే కనక్కర్లేదు అందరూ అష్టాక్షర మంత్రాన్ని చూపిస్తారు కొంతమంది ఓం నమో భగవతే వసుదేవాయ ద్వాదశాక్షర మంత్రాన్ని చూపిస్తారు కొంతమంది ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని త్రయోదశాక్షర మంత్రాన్ని జపిస్తారు కొంతమంది ఓం జయ హనుమాన జ్ఞానగుణ సాగర అని హనుమాన్ చాలీసారి ఓంకారంతో పెట్టి తెప్పిస్తారు కాబట్టి ఓంకారం మీరు కొత్తగా విదండి మా దగ్గర ఉండనే ఉంది ఓంకారము అంటే అలా కాదండి మీ దగ్గర ఉన్న ఓంకారానికి ఈ ఓంకారానికి తేడా ఏమిటా తేడా నైవం మంతవ్యం సామావయవభూత దిలక్షణ ఉపాసనాత్ ఫలం ప్రాప్యతే అనుకోవద్దు ఎలా అనుకోవడం అంటే ఓంకార మంత్రం విడిగా ఏమి ఉండదండి అది పంచాక్షరంతో కలిపి ఓం ఉంటుంది లేదా గాయత్రితో కలిపి ఉంటుంది లేకపోతే అష్టాక్షర మహామంత్రంతో కలిపి ఉంటుంది అలా అది ఎంతో ఒక దాంతో కలిగి ఉంటుంది కానీ ఓం ఒకటి విడిగా ఉండదు అని మీరు అనుకోవచ్చు విడిగా కూడా ఉంటుంది కూడా ఇది సామవేదమునకు చెందిన ఉపనిషత్ ఈ ఉపనిషత్తులో ప్రథమాధ్యాయం నేను మీకు పాఠం చెప్తాను అది ఓంకారోపాసన కానీ ఆ ఓంకారోపాసన ఎటువంటి ఓంకారోపాసన అంటే స్వతంత్రమైన ఓంకారోపాసన కాదు అక్కడ ఉద్దీక్షను అనే ఒక సామను చెప్తాను ఎప్పుడైనా సామవేదం విన్నారా మీరు వింటూ ఉంటాను ఎప్పుడైనా ఒక చిన్న మొక్క సామవేదం చెప్పేవాళ్ళు ఒక ఆయన చెప్తారు చైత్రి ఉపనిషత్తులో కూడా హు హు హు అది అది సామయ్య నేను చిన్న సామ చెప్పాను మేము ఈ సామ చెప్పి వాళ్ళు కొంచెం దగ్గరగా చెప్తారు నేను కంఠం నొక్కి తోటి నెల్లగా చెప్పాను తప్ప వేద పండితులు సామ చెప్పి చెప్తారు మీరు ఎప్పుడైనా వేసే తెలుస్తుంది అది దగ్గరగా చెప్తారు అది వాళ్ళు చెప్తుంటే ఏదో మంత్రం చెప్తున్నట్టు కాకుండా పాత పాడుతున్నట్టుగా ఉంటుంది కాబట్టి దగ్గరగా చెప్తారు అది గీతి పాట పాడుతున్నారా అన్నట్టుగా ఉంటుంది ఆ లక్షణాలను బట్టి దానికి ఉద్గేతము అని పేరు ఉద్గేతము ఆ ఉద్గేతం అనే సామ అంటే సామకి పేరు సామ ఏదంటే ఆ ఉద్గేతం అనే సామలో ఓంకారము అవయవము అవయవము స్మాల్ పా ఇప్పుడు ఓన్నమ శివాయలో ఓంకారము ఏమిటి అవయవము స్వతంత్రమైన మంత్రం కాదు మొత్తం మంత్రానికి ఒక అవయవము అలాగే ఉద్గీత సామలో ఓంకారము ఒక అవయవము కాబట్టి ఉద్గీతము ఇత్యాది సామలన్నింటిలో అవయవ రూపముగా ఉండే ఓంకారమును ఉపాసిస్తే మతికే మీకు ఫలము మోక్ష ఫలము లభిస్తుంది ఓం ఒకటి విడిగా ఉండదు అని మీరు అనుకోవద్దు అర్థమైందా ఇప్పుడు చూడండి వాక్యం సామ అవయమైన ఉద్దేశము మొదలైన లక్షణము గల ఓంకారము యొక్క ఉపాసన వలన ఫలము అనగా మోక్షము పొందబడును అని మీరు తలచవద్దు నైవమంతము అలాగా అంటే ఏమిటన్నమాట ఇంకొక దానికి అవయవమై అది ఇచ్చి ఫలాన్నిదో అది ఇస్తుంది పుణ్యాన్ని అదన్నీ ఇస్తుంది స్వతంత్రంగా కూడా ఇంకా నేనుగా అవయవం కాకుండా అదే అవయవము అదే అవయవి అలాంటి స్వతంత్రమైన ఓంకారము కూడా మహాఫలాన్ని ఇస్తుంది మోక్ష ఫలాన్ని ఇస్తుంది అని చెప్పడం కోసము ఈ ఈ విషయాగం కాబట్టి ఇప్పుడు ఓ నమ శివాయ జపం చేసేవాడు మేము శివభక్తులం మేము ఉన్నమ శివాయ జపం చేసుకున్నాము మాకు పొందవలసినది ఏది లేది లేదు అని వాళ్ళు అనుకుంటారు అలా మీరు అనుకో ఉంటుంది కేవలము జపం చేస్తూ ధ్యాన నిష్టలో ఉండే ఆ ఆశ్రమము క్రివి ఆశ్రమము నాలుగవ ఆశ్రమము కలదు నేను మానప్రస్థం మాట మాట్లాడుతున్నా దాని పైన ఇంకొకటి అని చెప్పాల్సిన అవసరము అది అంటే దాని మీద వాళ్ళు ఏమంటారంటే ఏమునండి ఆ పయ్యాశ్రమంలో మీరు చెప్పి మంత్రం కనుక చెప్పండి ఓ మీ మంత్రం కంటే మా మంత్రం గొప్పది ఎందుకంటే మా మంత్రంలో ఓర్ణమ శివాయ ఉంటుంది మీరు ఉత్తి ఉత్తి ఓమ్మగా తర్వాత మీ ఉపాసనలు ఉన్నారు వాళ్ళు ఆ సందర్భానికి తగ్గట్టుగా మంత్రాలని మోడిఫై చేసుకుంటూ పోతారు పదిహేను అక్షరాలు ఉన్నాయంట దానికి ఇంకొక అక్షరం జోడించేస్తే పదహారేతం నీకు పదిహేనే చాలు లే ప్రస్తుతానికి పదిహేను చాలలే పదిహేను జపం చేయి అని గురువు గారి శిష్యుడికి పదిహేను జపం ఇస్తారు పంచదశి ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఎంతగా ఎంత జపం చేసావు ఐదేళ్ళ నుంచి చేస్తున్నాను పది లక్షలు చేస్తాను ఆ కోళ్ళ ఐదుపాటికి నీకు యోగ్యత వచ్చింది కదా ఇదే పదిహేనుకి అక్షరం పెట్టేస్తాను పదహారు అయిపోతుంది షోడశిలోకి వచ్చేస్తాను అని ఇంకో మంత్రం ఇస్తాను అలా ఉంటుంది తర్వాత కోరికను బట్టే మాకు కొంత శత్రు వినాశం శత్రువుల బెడద ఎక్కువగా ఉందండి ఈ కోర్టు కేసుల్లోనూ వాటిల్లోనూ మా వెంట మడుతున్నారు మా జ్ఞాతులు వాళ్ళకి బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది అంటే అయితే వెళ్ళరా ఆ పంచదశిలో శత్రు వినాశ బీజం పెట్టేస్తాము ఆ పెట్టేస్తే ఆ పంచదశి అసలు సప్తదశిలో అది నువ్వు ఎవరు చేసుకుంటే నీ శత్రువు మొట్టలు మట్టి ఈ విధంగా ఆ మంత్రాలతోటి మోడిఫికేషన్స్ ఉంటాయి వాళ్ళ దృష్టిలో ఆ మంత్రము ఎంత విశాలంగా ఉంటే అంత గొప్పదనమాట అలా అనుకుంటారేమో మీరు అలా అనుకోకండి సుమా నైవ మంతవ్యం కాబట్టి తక్కువ దాన్ని అనుకోవద్దు ఇప్పుడు మోడీ గారు కాబట్టి ఆయన ఆయన ఎంత గొప్పవాడయ్యేటం రోజు చిన్నది కోత చిత్త చిన్నదైనాతరారం అలాంటి దానికి ఇంకా తోడు తోకలు ఏమీ ఉండవు దానంతట ఉంటుంది అది మిగతావాటన్నిటికంటే అదే గొప్పది కాబట్టి ఓంపక్కన ఎదురులో ఉన్నాయి కాబట్టి అవన్నీ గొప్ప అవుతాయి అయితే ఓంపక్కన ఉండే సామను పెట్టి గేర్చినట్లయితే అది గొప్ప అవుతుంది అని అలా అనుకోకండి ఓంకారం తదంత తానుగా కూడా చాలా గొప్పది ఈ విచారమంతా కూడా కేవలము ఓంకారము యొక్క ఉపాసనను విధించటపడితే మొదలవుతోంది అంటే మరేమిటి మరేమిటి ఇంతటికి అంటే మరేమిటి అంటే ఏమని చెప్పారు పైన ఏమంటారు ఓంకారం పక్కన ఇంత పొడిగిపలు ఉంటేనే ఫలం లభిస్తుంది అని మీరు అనుకోకండి మరే మరి అయితే అది చెప్పారు కింతరికి మీరు ఈ విధంగా తెలుసుకోవాలి ఏమనంటే ఈ మహిళ చెప్పిన కర్మలు ఎన్నున్నాయో సర్వై సామోపాసన ఎన్ని సామూపాసనలు ఉన్నాయో చాలా ఉన్నాయి రెండోధ్యాయం ఎగురికి వచ్చారు మొదట అధ్యాయం అంతా కూడా ఉగ్రీత సామోపాసన రెండోధ్యాయం ప్రారంభంలో పంచవిధ సామోపాసన ఆ తర్వాత సప్తమిధ సామోపాసన ఇన్ని ఉపాసనలు అయ్యాయి ఈ ఉపాసనలన్నీ చేసిన వాడికి ఏ ఫలం తర్వాత ఈ సామధానాన్ని యజ్ఞంలో భాగంగా చేస్తారు యజ్ఞము వేదాధ్యయనము దాన ధర్మములు తీర్థయాత్రలు ఈ కర్మలన్నిటినీ చేసిన వాడికి ఏ ఫలం లభిస్తుందో అంతకంటే కూడా అంతకంటే కూడా గొప్ప ఫలం ఇంకా వల్ల లభించదు ఒక అమృతత్వం అనే ఫలము గలదు ఈ సామోమాసనలన్నీ చేసినా నీకు అది దొరకదు ఈ కర్మలన్నిటినీ చేసినా నీకు అది దొరకదు అమృతత్వం ఫలం అది ఒక్క ఓంకారము అంటే ఇక మిగతా తోక ఏమీ పెట్టకుండా కేవలం అంటే అదే అకేలా అది ఒక్కటే దాని మీద తోకలేమీ అటువంటి ఓంకారమును మీరు ఉపాసన చేయటం వలన మీకు ఆ మహాఫలము మోక్ష ఫలము లభించేమైంది ఇంత బరువు మోసేవాడికి ఫలం తక్కువ చిన్న జీళ్ళ బుట్టుకు వెళ్ళిపోయేవాడికి ఫలం ఎక్కువ అన్నట్టుగా ఉండేవి అలా ఉండేవి అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది ఆ వస్తువు యొక్క లక్షణం అంటే ఇప్పుడు నేను చిన్నప్పుడు రంపొట్టు బస్తా నింపుకునే నాకు రూపాయి ఇస్తే రంప కొట్టుకోరు వాడు ఆ సంకీర్ చూసేవాడు ఆయన నింపుకోకుండా వాడు నింపడం కూడా వాడికి ఉన్నాయి మళ్ళీ నేను నింపుకుంటే ఎక్కువ పట్టుకెళ్తాను ఎక్కువ పట్టుకెళ్తా నోట్లో వేసుకోవు కదా రబ్బొట్టు ఆ బస్తాల్లో పట్టుకెళ్ళి నీకు ఎంత ఇవ్వకపోతే అట్లా ఆ బస్ స్టాండ్ ఉండ రంప కొట్టు నింపుకొని సైకిల్ కట్టుకుని తప్పుకొచ్చేవాడు మా పక్క నుంచి మోటార్ సైకిల్ మీద ఒకరు వెళ్ళిపోతూ వాడి జేబులో లక్ష రూపాయలు పెట్టుకునేవాడు ఇప్పుడు ఎవడి ఎవడికి ఫలాలు ఎక్కువ మీరు స్థూలంగా న్యాయాన్ని అప్లై చేయాలంటే స్థూలంగా నా ఎవరికి బలం ఎక్కువ ఉన్నా నాకెక్కువ బలం ఎందుకంటే నేను బస్ కాదు రంపకూడదు సైకిల్ మీద పెట్టుకుని తప్పుకు వస్తున్నాను వాడేమో చిన్న వస్తువు లక్ష రూపాయలు చిన్న పంసలు పెట్టింది ఏదో పెట్టుకుని మోటార్ సైకిల్ మీద పోతున్నాడు ఏం కష్టపడతాడు కాబట్టి ఈ బండ న్యాయాన్ని అన్వయించకూడదు వాడు పొద్దున్నది సాయంత్రం లేక అలా హోమాలు చేస్తున్నాడు ఏ చేస్తున్నాడు అది చేస్తున్నాడు మీరేమో హోమం అని చెప్పేసి ముక్కు ముసుకు వీరికి మోక్షము వాడేమో పుణ్య లోకం వెళ్లి పైకి కిందికి రావడం అలాగినా అని మీరు అలా అన్వయించకూడదు వంద న్యాయాన్ని అన్వయించకూడదు స్థూలంగా ఉండదు ఇక్కడ జపము నలుగురికి వెనపడేట్లు చేస్తే ఒక ఫలము మీకు మాత్రమే వినపడి ఇట్లా చేస్తే చాలా ఎక్కువ బలము మీకు కూడా వినపడకుండా మనస్సుతో మాత్రమే చేస్తే అన్నిటికంటే ఎక్కువ బలము లభిస్తుంది స్థూలము కంటే సూక్ష్మము బట్టి ఏనుకి బ్రెయిన్ ఎంత ఉంటుందో తెలిసినా కుంకుడు కాయంతో ఉంటుంది మనిషి బ్రెయిన్ ఎంత ఉంటుందో తెలుసిన పంపర పనాశ కాయంతో ఉంటుంది ఏనుగు ఎంత ఉంటుంది మేమే ఎంతమంది మనుషులు బరువు ఉంటుంది ఏనుగు మంది మనుషులు బరువు ఉంటుంది కాబట్టి అలాగే లెక్కనైపోవట అక్కడ ఆ జ్ఞానమునకే ఫలం జ్ఞానాన్ని ఫలం తప్ప కర్మని బట్టి ఇంత పొడుగు మంత్రాలను బట్టి మంత్రాల యొక్క లెటర్స్ బట్టి అలా ఉండడు కేవలం ఓంకారం వల్ల ఏ ఫలం వస్తుంది ఏ ఫలం అయితే సకల కర్మల వలన రాదు సకల ఉపాసనల వలన రాదు అటువంటి మోక్ష ఫలము కేవలం ఓంకారం వల్ల వస్తుంది ఇది అంటే ఇది